శ్వాస ఎందు కూడా ఉపయుక్తం అవుతుంది ఈ ఆఖరి శ్వాసలో ఉపయుక్తం అవడం అనేది చాలా చాలా అవసరం మానవుడికి ముఖ్యంగా ఎందుకంటే విజ్ఞానమయ కోసం ఆ చివరి శ్వాస ఏ స్పృహతో ఏ నిర్ణయంతో ఏ స్మృతితో ఏ ఉన్మత్తతతో ఉంటుందో ఏ స్థితి మగ్నత చెంది ఉంటుందో అదే దేహాంతర ప్రాప్తిని నిర్ణయిస్తుంది అక్కడి వరకు అసలు ఎందుకండి మనకి ఇప్పుడే స్వయముగా ఆత్మనిష్ఠుడై ఉన్నటువంటి వాడికి స్వయముగా శరీరిగా నిర్ణయం పొందినటువంటి వాడికి ఆత్మ అజం కదా ఆత్మకి పుట్టుకే లేదు అనేటటువంటి నిర్ణయంతో సహజమై ఉన్నటువంటి వాడికి అప్పుడు అసలు దేహాంతర ప్రాప్తి సంగతి ఆలోచన అసలు ఆ దేహాంతర ప్రాప్తి గొడవ ఎవరికి అంటే జీవుడికి అంతేగాని స్వాత్మ స్వరూపానికి అసలు దేహాంతర ప్రాప్తి లేదు ఎందుకని రెండవది లేదు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఆత్మనిష్ఠుడికి రెండవది లేదు రెండవదే లేదన్నప్పుడు ఈ దేహం ఏమిటి మరొక దేహం ఏమిటి కానీ వెళ్ళడం ఏమిటి ఈ దేహంలో పుట్టానంటే ఏమిటి ఈ దేహంలో పొయ్యానంటే ఏమి లేవి అలా ఇవేమీ లేకుండా పోయి నిరపేక్ష స్థితి ఎందు నిర్విషయ స్థితి ఎందు నిర్మలమైన స్థితి ఎందు నిశ్చయమైనటువంటి పద్ధతిగా ఉన్నటువంటి వాడు అప్పుడు ఇక ఈ కర్మచక్రానికి సంబంధించిన ఫలితాలను దేహాంతర ప్రాప్తిని లెక్క చేయడం త్రిపుటికి సంబంధించినవి ఏవి కూడా అతనికి అంటవు చదు ఈ విషయమును భాస్కర తేజము అను ఉదాహరణ ద్వారా ఆచార్యులు తేలిక సులభంగా అర్థం అవటం కోసమని సూర్యప్రకాశం ఎట్లా అయితే ఏ ద్వంద్వాలని అంటకుండా ఉన్నదో బాధితము కాకుండా ఉన్నదో ప్రభావితం కాకుండా ఉన్నదో అలా సూర్యప్రకాశము వలె లోపల బయట జగత్ మొత్తము ప్రకాశంలో లయమైపోవాలి జగత్ స్పృహ ఉన్నంత వరకు దేహస్పృహ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క దారాన్ని ఒక్కొక్క దారాన్ని వస్త్రంలో అడ్డదారాలు నిలువు దారాలు ఇలా పడుగు పేకగా అల్లుకుపోయినాయి మనలో ఉన్నటువంటి జగద్భావములు జీవభావము ఒక్కొక్క దారాన్ని ఒక్కొక్క దారాన్ని తీసేయాలి తీసేస్తే ఇంకా వస్త్రమే లేదు ఆచ్ఛాదనమే లేదు దిగంబరుడు దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు ఇంకా అటువంటి అప్పుడు అతను ఎక్కడ ఉన్నాడయ్యా కేవల ప్రకాశ స్వరూపు కేవల ప్రకాశస్వరూపుడు ఆధారంగా ఉన్నాడు కదా మరి బ్రహ్మాండ ఉన్నాడు కదా బ్రహ్మాండానికి సాక్షిగా ఉన్నాడు కదా అది బ్రహ్మము కదా మరి బ్రహ్మము అజము కదా అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరా అద్వైత పూర్ణం అది దాని లక్షణం అది ఎప్పుడు పుట్టలేదు అది నిరానందం నిర్వికల్పం నిరంజనం నిర్విశేషం నిరవయవం నిర్వికారం నిర్విచారం ఇలా నిర్మలం అమలం జాగ్రత్తగా ఆ లక్షణాలని మనం స్మృతి పథంలో ఉంచుకోవాలి మన విజ్ఞానమయ్య కోశానికి మనం జాగ్రత్తగా ఆ లక్షణాలను అందించాలి ఆ లక్షణంతో నువ్వు పంచకోశాలలో వ్యవహరించాలి ఆ లక్షణాలతో ఈ పంచకోశ వ్యవహారంలో ఉండాలి ఆ లక్షణాలతో పంచకోశాలను వదిలేయాలి యాజ్ సింపుల్ యాజ్ ఎప్పుడు వదిలేసావో ఎలా వదిలేసావో గుర్తించకుండా జారిపోవాలి అది భగవాన్ రెండు జారిపోవాలి ఆ ఉన్మత్త స్థితి ఉండగా ఇది జారిపోయింది ఒంటి మీద ఉన్నటువంటి ఉత్తరీయం పిచ్చివాని ఒంటి మీద ఉన్న ఉత్తరీయం ఎలా నిస్పృహుడై ఉండగా జారిపోయిందో అలా శరీరం జారిపోయింది బ్రహ్మని స్థితి ఈ నిర్ణయాత్మకమైనటువంటి జీవనాన్ని జీవించాలి అలా సూర్యప్రకాశం వలె ఉండాలి రాత్రివేళ మనము ఆధారముగా కొని కార్యరంగంలో ప్రవేశించదము అంతేగా మరి సూర్యుడు లేకపోతే ఏ కార్యం చేస్తాం మనమే లేకపోతే కానీ మనం చేయు కార్యములకు సూర్యునికి సంబంధం లేదు అంతే కదా లేవగానే ఒకడు ప్రతి ఒక్కడు వాడి వాడి పనులలో ఏదో ఒక పనిలో నిమంకనమై ఉన్నాడు లాయర్ గారు ఆయన కేసులు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కున్నాడు డాక్టర్ గారు కూడా ఆయన కేసులు ఎక్కడ ఉన్నాయా అని వెతుకున్నాడు ఇలా ఎవరి కేసులు వాళ్ళు వెతుకుంటూ ఉంటారు ఇక్కడ కేసీ అన్నారు కదండి అక్కడ కేసీ అన్నారు కదండి అంటే ఈయన పని ఆయన ఈయన పని చేయమంటే లాభం అనేది ప్రయోజనం లేదు కాబట్టి పదాలు ఒకటే ఉండవచ్చు వ్యవహారం కూడా ఒకటే ఉండవచ్చు కానీ ఇదంతా భేద దృష్టితో కూడుకున్నటువంటి వ్యవహారం ఈ వ్యవహార